శ్రీనివాసుడు వైద్యం ఆశ్రయించారు ప్రసల శుభాలను పుణమై తను నిజ స్వరూపాన్ని తను పొందడమేలాగనో తను గుర్తించడం గ్రహించడమేలాగనో ఈ మంత్రంతో చెప్తుంది నాతో పాటు చెప్పండి ఇక్కడి నుంచి ఈ మంత్రం ఈ నాలుగో మంత్రం ఐదో మంత్రం రెండు కూడా ఈ ఉపనిషత్తులో తన యొక్క స్థితిని తన యొక్క గతిని తన యొక్క యథార్థ తత్వాన్ని ఎరుకపరుస్తుంది ఈ నాలుగైదు మంత్రాలు ఓం అనేజేకం मनसोजवीय नैन आवर्शत तन अत्ये तस्प्वादी इक मंत्र తర్వాత రాబోయే మంత్రం అది కూడా ఒకసారి చెప్పండి తదే జతి తన్నే జే తద్వంతికే తదంతరస్య సర్వస్య బాహ్యత ఈ రెండు మంత్రాల్ని సరిగ్గా చూస్తే ఈ కీలకమైన మంత్రాలు అర్థమైతే ఈ ఉపనిషత్తు చాలా సాఫికాత్మక ముందుకు తీసుకెళ్తుంది మనల్ని ఇక్కడంటుంది అనే ఏకం ఏకం అంటే ఒక్కటై ఉంది ఏకమై ఉంది అంటే ఏంటి ఆత్మ ఒక్కటేనేమో మిగతావన్నీ ఒక ఎత్తు ఆత్మ ఒక్కటే ఒక ఎత్తేమో అని కాదు మిగతావన్నీ ఒక ఎత్తు ఆత్మ అంటే మిగతావన్నీ కూడా ఒక వర్గానికి సంబంధించింది ఆత్మ మాత్రమే ఒక్క వర్గానికి సంబంధించింది అనుకుంటే ఆత్మ బలహీనమైపోతుంది ఎందుకని మిగతావన్నీ కూడా ఎక్కువైపోతాయి ఆత్మ ఒక్కటే చిన్నది అయిపోతుంది అలా కాదు ఇక్కడ నీళ్లను చూపించి మీకు బుడగ నురుగు తర్వాత అక్కడ అలలు ఇవన్నీ ఒక్కటండి నీరు మాత్రమే ఒక్కటి అంటే ఏమని అర్థం అక్కడ చెప్పండి అల బుడ నురుగు ఇవన్నీ ఒకటి నీరే ఒకటి అన్నాం అనుకోండి ఏమనర్థం అక్కడ అల కానీ బుడగ కానీ నురుగులు కానీ ఇవన్నీ కూడా కల్పనలు దాట్ సైడ్ నామరూపాలే కానీ ఆ అలకి బుడగకి నురుగుకి ఆ నీరే అధిష్టానం కాబట్టి ఉండేది నీరు ఒక్కటే అల బుడగ నురువు ఇవన్నీ కల్పనలు ఉండేది పరమార్థ సత్యం మనిషి చెట్టు పుట్ట ఇవన్నీ నామరూప వికల్పాలే ఒక భర్త వికల్పం ఒక భార్య వికల్పం ఒక కొడుకు వికల్పం కానీ ఈ వికల్పాలని చూడనివ్వకుండా ఇవి వికల్పాలు అని చూడనివ్వకుండా తత్వానికి చేరుకోనివ్వకుండా అడ్డుపడేదేంటి లోపలుండే మనోబుద్ధులే సంస్కరింపబడనటువంటి మనోబుద్ధులు ఇప్పుడు ఆ మనోబుద్ధులకి సంస్కారం ఉండాలి ఆ మనోబుద్ధులకి మోహం మోహం పట్టింది నాది అంటే దృఢంగా పట్టేసింది నేను అని ఒక ఉపాధి నాది అనే మిగతావి బయటవన్నింటినీ పోగు చేసుకోవడం నేను అని ఈ ఉపాధితో మమేకమవ్వడం నేనంటే ఇదండి అనుకోవడం తను తాను పరిమితం చేసుకోవడం ఈ ఉపాధితో బాగా చూడండి నేను అనుకోగానే నాకు శరీరమే గుర్తుకు వస్తుంది నిజమైన నేను గుర్తుకు రావట్లేదు ఎవరికి ఎవరికైనా గుర్తుకొస్తుందా నేను అనుకోగానే మీరు ఎవరైనా అనగానే నేను అంటారు కదా ఆ నేను అనగానే ఈ ఉక్కు ఈ కళ్ళు ఈ చెవులు ఈ ఆకృతితో కూడుకున్నటువంటి ఈ పిండమైన దేహమే గుర్తుకొస్తుంది కానీ సత్యమైన ఆత్మతత్వం ఎవరికి బోధపడట్లేదు ఆలోచించి ఎప్పుడైతే నేను అనుకున్నప్పుడు ఆ ఏ చైతన్యమైతే అధిష్టానమే ప్రకాశిస్తుందో ये चैतन्यं वलन आजुने अक्षरा लोकल बो यो प्रवेश मम वाच्यमा प्रसुत्ताजीवय शक्ति अन्यांश हस्त चरण श्रवण्वगा चैतन्यं वलन ये तत्व वल्लते लोकल ज्ञु अने रेडक्षरा बैलदेरीद ఆ అక్షరాలకి ఇదిగో ఈ క్షరరూపమైనటువంటి ఈ ప్రకృత దేహం దానికి ఉపాధిగా ఉందో ఈ దేహాన్ని నేను అని పరిమితం చేసుకుంటున్నాను మనస్సులో పుట్టే నేను అనే ఆలోచనల్ని నేను అని పరిమితం చేసుకుంటున్నాను కాబట్టి మనస్సులో పుట్టే నేను అనే ఆలోచనలు సత్యం కాదు నేను అనేటువంటి క్షర దేహము సత్యం కాదు కాబట్టి నేను అన్నప్పుడు ఆ నేను యొక్క పుడించగలిగితే అది కనుక మనకు స్ఫూర్తి కాగలిగితే అది కనుక గ్రహింపైతే ఇంకెళ్ళే కానీ మనకు అది రావట్లేదు అందుకనే నేను అనుకోగా నీ శరీరమే అంటే ఉపాధి తెల్లగా ఉన్నాను ఆడదాన్ని నా ముక్కిలా ఉంది నా పేరిది నేనిది నాది నేను అనేటప్పుడు ఎలాగైతే ఆ తత్వాన్ని నేను అనేటువంటి దేహంలో బంధించాము నాది అనుకున్నప్పుడు కూడా ఆ తత్వాన్ని ఒరుకో పదార్థాలతో గమనించి ఇదిగో నా భార్య ఇదిగో నా భర్త ఇదిగో నా పిల్లలు ఇదిగో నా ఇల్లు ఇది నా డబ్బు బాగా చూడండి కానీ నేను అని ఈ దేహాన్ని అనుకుంటున్నాం నాది అని ఎదురుగుండా ఉండే వస్తువుని అనుకుంటున్నాం నిజానికి ఇది నేను కాదు కాబట్టి దేహాన్ని వదిలేస్తున్నాం వాటిని వదిలేస్తున్నాం నిజానికి నేనే ఇదైతే ఇది మొదలు ఇది అలానే ఉండిపోతుంది ఇది ఇవ్వబడ్డది కాలగర్భంలో ఈ శరీరం అనేది ఈ ప్రకృత దేగం ఏదైతే ఉందో కాలక్రమంలో ఇవ్వబడ్డది ఒకరోజు కాబట్టి కాలక్రమంలో ఒదుగుతూ ఉంది కాలక్రమంలో పరిణామం పొందుతుంది కాలక్రమంలో అంతర్లీనమైపోతుంది అలాగే ఒక వస్తువు నా భార్య ఒక కాలగర్భంలో కాలప్రవాహంలో నాకు వచ్చింది తటస్థించింది ఆ కాల మా ఇద్దరు యొక్క కలయిక వల్ల ఒక పిల్లలు ఆ కాల ప్రవాహంలో వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అనుకుంటూ వచ్చారు అదే కాల ప్రవాహంలో వాళ్ళు అంతర్లీనమైపోతారు నేను అనుకునే శరీరము కాల ప్రవాహంలో అంతర్లీనమైపోతుంది నాది అనుకునేటువంటి భార్య పిల్లలు ఇల్లు పదార్థాలు వస్తువులు వ్యక్తులు దేశాలు ఇవన్నీ అంతర్లీనమైపోతాయి కాబట్టి దేశ కాల వస్తువులు సమస్తము కూడా నేను అనుకున్నానా ఆ తత్వాన్ని వాటికి విడిచానా వాటికి పరిగెతం చేశానా అవి పోతాయి కాబట్టి అవన్నీ కల్పనలు అవన్నీ పదార్థాలు కావు అవన్నీ వాస్తవాలు కావు మీరు వంద కోట్లు పెట్టి ఇల్లు కట్టండి ఉతారా మీరు అందులో స్థర్మేంట్ కాదు చేసి చెప్పండి నాకు ఇప్పుడు రమణ రమణ రమణ అంటున్నారు రమణ మహర్షిని ఆ శరీరం ఆ ఆ తలకాయి లేకపోతే ముక్కు అదే రమణ మహర్షి అదే అయితే ఇది లేదు ఈరోజు భూమి మీద అదే అయితే దానికి కూడా క్యాన్సర్ వచ్చింది అది కూడా ఎదుగుతుంది పెరుగుతుంది చిన్నప్పటి నుంచి ఇలా ఉంది అలా ఉంది ఇలా ఉంది ఎదిగింది ఇలా ముసలితనం వచ్చింది అది పోయింది అది కాదు తత్వం అనేది శరీరాన్ని మనం చూసి ఆగిపోతున్నాం అలానే నా గురు అంటాం ఎవరు ఇది కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు అక్షర్మం దాకా వెళ్ళి ఆగుతున్నాం మర్మం దాకా వెళ్ళలేకపోతున్నాం అలాగని నేను అనుకున్నప్పుడు దానికి ఒక చర్మాన్ని కప్పి ఇదే నేను అనుకుంటున్నాను కానీ చర్మాన్ని తొలగించి చూస్తే మర్మం ఏదైతే ఉందో అదే నేను కాబట్టి నా గురువు లేకపోతే నా దేవుడు లేకపోతే ఇది అని మనం చర్మం దాకే వెళుతున్నాం ఆగిపోతున్నాం దాన్ని దాటి అవతలకు వెళ్ళగలగాలి కాబట్టి ఇక్కడ ఏకమై ప్రకాశించేది ఆ పరమాత్మ అంటే మిగతావన్నీ ఉన్నాయని కాదు మిగతావన్నీ ఎలాగైతే మీరు సత్యము దాని మీద ఒక అల కల్పన ఒక బుడగ కల్పన ఒక నురుగు కల్పన అలాగని ఇక్కడ పరమాత్మ సత్యము శరీరం ఒక ఒక కల్పన ఇక అవతల శరీరం ఒక కల్పన ఈ దేహేంద్రియ మనోబృద్ధులు ఏవైతే కార్యకరణ సంఘాతాలు ఉన్నాయో ఇవన్నీ కూడా बाडी मैं सैन कांपर वीट कांक्स ए शरीर इंद्रिया मन बुद्धि प्राणु इवीं एवं उवी कलू कलगर्भ में इवीं कल क ఒక రూపాన్ని పొందాయి రూపాన్ని పొందిన ఇలి ఒక భావాన్ని పొందాయి భావాన్ని పొందిన ఇలి ఎదుగుదలకు లోనయ్యాయి ఎదుగుతున్నాయి ఎదుగుతున్నాయి ఒకనొక కాల ఒక ఒక గడివ రాగానే ఇవన్నీ ఎక్కడికక్కడ కుప్పకూలి పడిపోతున్నాయి పోయాడండి పోయాడండి పోవడం ఏంటి వచ్చాడండి వచ్చాడండి అని హాస్పిటల్లో ఒకడు పుడిచి అక్కడేమో ఓ అందరు ఆనందంగా ఏడుస్తున్నారు పుట్టారా అవు జరలేదు ఈ శరీరానికి ఒక భాత ఏర్పడింది తల్లి గర్భంలో తయారైంది బయటకు వచ్చింది జీవుణ్ణి ఆ తల్లి తయారు చేయదు జీవుణ్ణి ఎవరు చంపలేడు చచ్చిపోడు జీవుడు వాడు ఎప్పుడు శాశ్వత ప్రాతిపదికన ఉండేటువంటి తత్వం అది అది ఫెనామినీ ఎటర్నల్ ఫెనామిన అది శాశ్వతమైన తత్వం అది దానికి రావడం పోవడం తెలియదు దాన్ని ఆధారంగా చేసుకుని ఆలంబనంగా చేసుకుని ఒక రూపం వచ్చింది నీళ్ళని ఆలంబనంగా చేసుకునేలాగైతే ఒక బుడగా అనే ఏర్పడిందో తత్వాన్ని ఆలంబనంగా చేసుకుని దేహము అనేది ఒక బుడగ ఏర్పడింది ఏముంది ఈ బుడగ ఎందుకు వచ్చిందండి దానికి నీళ్ళే ఇన్ఫ్యాక్ట్ బుడగగా ఉన్నప్పుడే అరే నేను బురగను కానునే నీళ్లు అని గుర్తిస్తే అది ఎలాగైతే విముక్తమవుతుందో అలాగనే నేను ఈ శరీర గతుడై ఉన్నప్పుడే ఇది గుర్తించడానికి నాకు అవకాశం ఆ గుర్తింపు కలిగిందనంటే వీడికి చాలు సర్వ సంసార దోషాలు ఆగుతున్నాయి కాబట్టి ఏకమై ప్రకాశించే ఆ తత్వాన్ని మనోబుద్ధులు గుర్తించాలి అందుకని ఇక్కడ ఈ ఉపనిషత్తులో ఏకము అనేజటు అనేజేకం అసలు అనేజత్ అంటే ఏమిటి శంకర్లంటారు అంటారు కంపనే ఒక ధాతు నుంచి పుట్టింది ఏజత్ అంటే కదులుతుంది అని అర్థం క్షయిస్తుంది అని అర్థం గతి పొంది అని అర్థం ఏజట్ నా ఏజట్ అనేజట్ అంటే కదలదు ఏకమై అంతటా నీళ్ళు నిపుడీకృతమైంది ఏమంటే ఇప్పుడు కదలదు అని అంటే ఉన్న జడవాంటిది ఇప్పుడు ఇది కదలదు ఇక్కడ వాచ్ ఇక్కడ అలానే ఉంటుంది పుస్తకం అక్కడ పడేసిపోయాం అలానే ఉంటుంది బాగా చూడండి మైకిలా వదిలేసిపోయాం అలానే ఉంటుంది కానీ మనిషి అలా పెట్టుకుంటే అలా ఉండడు ఎల్లగా దీనేదో లాగుతాడు దాన్నేదో లాగుతాడు కొద్దిగా లేస్తాడు హే నేను వచ్చేదాకా ఇక్కడే ఉండు అన్నా అనుకోండి వాడికి చెప్పావు ఏ నేను వచ్చేదాకా చూస్తూ ఉండు ఇక్కడ ఇరవై కుర్చీలు ఉన్నాయి అరవై కుర్చీలు ఆ ఇరవై కుర్చీలు అక్కడ పెట్టాను నువ్వు ఇక్కడ నేను వచ్చేదాకా ఉందన్నావు అనుకోండి ఇప్పుడు ఆ ఇరవై కుర్చీలు అలానే ఉంటాయి వీడు కూడా అలానే ఉంటాడా ఇరవై కుర్చీలు అలానే ఉంటాయి కానీ వీడు మాత్రం అలా ఉండడు వాడు వచ్చే లోపక్కడికి టీ తెచ్చుకుంటూ అవుతాడు లేకపోతే అలా వెళ్తాడు కదలికలు వీడిలో ఉంటాయి కుర్చీల్లో ఉంటాయా ఉండవు ఎందుకని అవి ప్రాణం లేవు కాబట్టి కదలిక అనేది దేని వల్ల కలిగింది ఒక మనిషికి ప్రాణం వల్ల కలిగింది వాటిలో ప్రాణం లేదు కాబట్టి కదలవు కాబట్టి వాటిని జడము అన్నారు కదిలే వ్యక్తుల్ని కదిలే వాటిని క్షేదనములు అన్నారు కాబట్టి కదిలే శక్తి ఈ పద ఇది కూడా జడమే ఈ శరీరం కూడా జడమే ఎలా తెలుస్తుంది ప్రాణం ఈహేసామనుకోండి ఇది కదలది ఇంకా కుర్చీలాగా ఇది కూడా పడి ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ ఆ కుర్చీ కంటే దారుణం ఆ కుర్చీకి ప్రాణం లేదు అది సంవత్సరము రెండు సంవత్సరాలు మూడేళ్ళు నాలుగేళ్ళు పనిచేస్తుంది మనకు ఇది ప్రాణం తీసేస్తే రెండు గంటల తర్వాత చూడాలి దీని పరిస్థితి వాసన కొట్టడం మొదలవుతుంది ఎప్పుడు ఆ కుర్చీ కంటే మహాదారుణం ఇది కుర్చీకైనా ఒక రెండేళ్ళు మూడేళ్ళు గ్యారంటీ ఉంది ప్రాణం లేని కుర్చీకి ఇప్పుడు ఈ దాంట్లో ఇది కూడా జడమ చేతనమా ఇందులో ప్రాణం తీసేసి చూడండి ఎంతసేపు ఉంటుందో రెండు గంటలు మూడు గంటలు अदवा तपते संध्या समय वे संध्या समय वेसे इंका इंकोदी मैं शरीर को जड़न कदा आची को जड़ल कदा जड़ा की आ जड़ा की तेरा प्राणम दां प्राणु इंदो प्राणी అందుకనే జడమైన ఇది కదులుతుంది అలా చేతులూపుతుంది మాట్లాడుతుంది నవ్వుతుంది తిరుగుతుంది తింటుంది కదులుతుంది పడుకుంటుంది లేస్తుంది అన్ని విన్యాసాలు చేస్తున్నాయి ఈ విన్యాసాలన్నీ కూడా ఆగిపోతే దాన్నే సన్యాసము అంటారు ఈ విన్యాసాలన్నీ ఆగిపోవడమే సన్యాసం ఎలా ఎప్పుడు ఆగిపోతాయి ప్రాణం పోతే ఆగిపోతుంది లేదా ప్రాణం ఉన్నప్పుడే ఈ విన్యాసాలు నావి కావు అని గుర్తించడమే సన్యాసం ప్రాణం పోతే ఎలాగో అందరికీ సన్యాసమే తీసుకెళ్లి కాల్చారు ఇంకేం తనికి రాదండి కాబట్టి మహాత్ములు ఎందుకు గొప్పవాళ్ళనంటే ప్రాణం పోయిన తర్వాత మామూలు వాళ్ళందరూ పూజింపబడతారు మహాత్ములు ప్రాణం ఉండగానే పూజింపబడతారు అందుకని ఇది గొప్ప ప్రాణం పోయిన తర్వాత అందరం పూజింపబడతాం అది ఎలాగో అందరికీ ఉంటుంది ఆఖరి పూజ ఒక పూజ పెద్ద పూజ ఉంటుంది కానీ బ్రతుకుందగానే ప్రతి క్షణం పూజింపబడతాడు మహాత్ముడు ఎందుకని ఆ స్థితిని పొందున్నాడు కాబట్టి కాబట్టి నా ఏజతి ఏ జిల్ కంపనే చలిస్తుంది కదులుతుంది చూడండి నా ఏజతి అనే జతి అంటే కదలదు ఈ ఆత్మ కదలదు అంటే మనం ఏమనుకుంటాం అంటే జడమేమోనండి అనుకుంటాం ఇంక ఇది కదలదేమో ఈ జడమేమో లేకపోతే కోమాలో ఉన్న తలా ఉంటుందేమో ఆత్మ అనుకుంటాం కాదు అందుకని ఇది కదలదు అన్నారు కాబట్టి ఈ జడమనుకుంటారేమో అని వెంటనే మనసో జవీయ మంత్రం వెంటనే చెప్పింది మనస అపి బాగా చూడండి జవీయ అంటే జవవత్తరం అంటే సంకల్పాది లక్షణాత్ జవీయ అంటే మనస్సు అనేటువంటిది ఏంటి తెలుసండి కదిలే తత్వం మనస్సుకి మనస్సు కదలకుండాలా నిలబడిందనుకోండి దాన్ని ఏమంటారు సమాధి అంటారు మనసు కదలకుండా ఉంటే సమాధి బాగా ఆలోచించండి కదిలితే సంకల్ప వికల్పాలు కదలకుండా ఉంటే సమాధి అంటే ఏంటి చచ్చిన వాడికి కొయ్యబారిన వాడికి అలాగే ముద్దు వాడికి దగ్గర పోయేవాడికి కోమాలో వాడికి ఎలా ఉంటుందో వాడికి కూడా అలానే ఉంటుంది ఏమీ తేరాలేదు సమాధి అంటే అదేదో గొప్ప ఆత్మ జ్ఞానం అనుకోకండి సమాధి ఈజ్ డిఫరెంట్ ఆత్మజ్ఞానం ఈజ్ డిఫరెంట్ సమాధి యోగాభ్యాసం వల్ల కలుగుతుంది ఆత్మజ్ఞానము విచారణ వల్ల మాత్రమే కలుగుతుంది విచారణ ఉంటేనే ఆత్మజ్ఞానము ఆత్మతత్వ ప్రకాశము సమాధికి ఆత్మజ్ఞానం అక్కర్లేదు సమాధికి అష్టాంగ యోగాలు చేస్తే చాలు సమాధి కాబట్టి శంకరులు సమాధిని అంగీకరించరు శంకరులు సమాధిని ప్రమాణంగా తీసుకోరు ఎందుకని సమాధి ఒక యోగికి లక్ష్యం కానీ జ్ఞానం ఆత్మజ్ఞానం విచారణ ద్వారా పొందబడుతుంది మనకు లక్ష్యం జ్ఞానం అవ్వాలి ఎందుకని అంత సమాధిలో కూర్చున్నవాడు కూడా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలాగైతే రాత్రంతా వాడు ఓ బాధలకి జబ్బు దుఃఖాలతో బాధపడుతూ ఉన్నాడు వాడు డాక్టర్ గారు వచ్చి వాడు నొప్పి భరించలేక వాడికి మందు పెట్టారనుకోండి మాంచె నిద్ర వచ్చింది పడుకున్నాడు ఇప్పుడు ఏం అరవట్లేదు కేకలు పెట్టట్లేదు అలా పడుకున్నాడు వాడు పడుకున్నాడని జబు బందే ఆ రోగం ఉంది ఆ జబ్బు ఉంది లోపల బాధలు ఉన్నాయి కానీ వాడు తాత్కాలికంగా వాటిని గుర్తించే స్థితి నుంచి బయటికి వెళ్ళిపోయాడంతే వాటిని గుర్తించట్లేదంటే వాటిని గుర్తించే స్థితి వాడికి లేకుండా వారు జడమైపోయింది అక్కడ మనస్సు జడమైపోయింది తాత్కాలికంగా ఏమి కదలిక లేకుండా మనసు పడిపోయింది మళ్ళీ ఆ మందు యొక్క పవరు తగ్గి వీడిలో మెలకు వచ్చిందనుకోండి మళ్ళీ మనస్సు మేలుకున్న తర్వాత మళ్ళీ ఆ జబ్బును గుర్తిస్తుంది మళ్ళీ ఆ రోగంతో పెనవేసుకుంది అమ్మ అయ్యో ఉదయం मं प्रयोग वन ताकालिको अलागने अष्टांग योग्यास वन सवे स्थित अणि मेल तरह मल संसारमे मल्ली दुखाले अर्थम काब्बे और सन्यासी योग आने सचुता सचुते असल आर नावन अब्बा राजुगार అలా అయితే నీకు అర్ధరాజ్యం ఇచ్చేస్తానన్నాడు సరే ఆయన సమాధి అంతా రెడీ చేశారు అంత గోయి తీసి బాగా లోపలికంతా కూడా చెక్కి పొంది దాన్ని నీట్గా సిమెంట్తో ప్లాస్టింగ్ చేసి అంతా చేసి ఈయన్ని కూర్చోబెట్టి డేట్ రాశారు దాని మీద టైం రాశారు పలానా డేట్ ముప్పయో తేదీ పలానా తేదీ పలానా టైం పలానా వారం అన్ని రాసి ఆయన కూర్చోబెట్టి పైన రాయి కప్పి చక్కగా అంతా సీలింగ్ చేశారు ఈయన సమాధిలోకి అక్కడ రాజుగారు ఏం చేశారు బతుల్ని అంగరక్షకులని అందరినీ పెట్టాడు అక్కడ ప్రభవేక్షకులు డ్యూటీ వేసి పెట్టాడు ఆరు ఏం జరగకుండా అలా ఉండాలని వీళ్ళు చూస్తున్నారు ఈయన లోపల ఉండిపోయాడు అలాగే ఉదయంతో ఆరో నెల పూర్తి అయిపోతుంది ఊరు ఊరు ఊర్లన్నీ వచ్చేశారు పైన వచ్చేసి ఇంకో గంట టైం ఉంది మెల్లగా పగలగొట్టారు టక్ టక్ టక్ మని పగలగొట్టారు పైనండే ఆ ఇది తీశారు తెహంద్ర చూస్తే ఆ యోగి అలా కళ్ళు తెరిచాడు కరెక్ట్గా టైంకి ఆ పీపంలో ఉన్నాడు ఫ్రెష్గా ఉన్నాడు ఏమి తేడా లేచాడు అందరూ ఓ ఓ అబ్బో ఈయన ఏమిటి అసలు ఈయన స్థితి ఏమిటి అబ్బో ఈయన అసలు భగవంతుడే దేవుడే రాజుగారికి అసలు ఏమర్థం ఆయనకు సమాధి వచ్చిస్తుంది ఈయన చూసి ఆయన ఇలా ఉండిపోయాడు ఆయన ఇప్పుడు లేచాడు రాజా ఏమిటన్నాడు ఏది నా అర్ధరాజ్యము అన్నాడు రాజుగారు అన్నారు ఈ లేదు దరిద్రంగా మొట్టమే ఇచ్చేసి నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను మీ దీని మీద ఎందుకు ఈ అంటే నేడు ఆరు నెలలు సమాధి ఇతరులకి ప్రకటించుకునేదానికి అర్ధరాజ్యం కోసం అంతే అదే ఉపయోగపడింది అర్థమైందండి సమాధి అంటే ఏమనంటే మన మనస్సును తాత్కాలికంగా అందులో పడేసుకోవడమే అది మనం ప్రయత్నం చేస్తే అరగంట లేకపోతే గంట లేకపోతే రోజు రెండు రోజులు ఒక ఆరు నెలలు లేకపోతే ఆరేళ్ళు అంతే పర్మినెంట్గా ఉండిపోతే ఇంకా గొడవలేదు వాడు సతని ఇప్పుడు ఒక వ్యక్తి జ్ఞానం కలిగింది జ్ఞానం కలిగితే ఇంకా సమాధి పొద్దుతేనే వీడికి జ్ఞానం స్థిరపడింది అనుకోండి ఇక సమాధిలో అనుకోండి ఇంకా బయటికి రాలేదనుకోండి ఇంకేమైపోయిన పరిస్థితి వీడి జ్ఞానం కలిగిందా జ్ఞానం కలగలేదా అసలు వీడి ఏమిటి ఏం అర్థ అలా ఉండిపోయాడు జ్ఞానము సమాధి ఒకటే అయితే ఆ జ్ఞాన సమాధిలో ఉండిపోయాడు అనుకోండి అలాగా ఇంకా లేదు మీకు ఇంకేం లేదు జీవితం లేదు ఇంకా కానీ జ్ఞానం కలిగితే సమాధే కలగాలనేటువంటి నియమం కానీ సిద్ధాంతం కానీ లేదు జ్ఞానం కలిగిన తర్వాత సమాధి వస్తే రావచ్చు అష్టాంగ యోగాల వల్ల సమాధి లేకపోయినా జ్ఞానము స్వతంత్రం సమాధి మీద ఆధారపడి జ్ఞానం ఉండడానికి వీల్లేదు సమాధి ఎందుకనంటే ఈ సంసారం నుంచి మనల్ని మనం దూరంగా ఉంచుకోవడం కోసం దట్స్ ఇట్ ఎప్పుడైనా ఈ భేదమో ద్వైతమో వస్తే దాని నుంచి తప్పుకోవడం కోసం అసలు భేదమే లేదు ద్వైతమే లేదు అంతా ఏకమై ప్రకాశిస్తుందని గుర్తించిన జ్ఞానికి అన్ని సమాధులే వాడు కదిలినా సమాధే వాడు చూసినా సమాధి అందుకని కృష్ణుడంటాడు పశ్యని క్షృణ్వను స్పృశను జిఘ్రని अश्नन, गच्छन, अश्न गशन प्रलपन विसृजन गृहन्मन इंद्रििया इंद्रििया वर्तंत मोगी ना किंचि कीति युक्त मनेत तत्वि तत्वत् महाबाहो गुणकर्म विभागो गुना गुणेशु वर्तंत मज्जते స్థితిని పొందున్నటువంటి ఆ జ్ఞానికి పళ్ళు చూస్తుంటాయి మనసు సంకల్పం చేస్తుంది ఇంద్రియాలు వాటి వాటి పనులు చేస్తుంటాయి వాడు వాడై ప్రకాశిస్తూ ఉంటాడు అఖండమై ప్రకాశిస్తూ ఉంటాడు ఒక్కసారి బుడగ కనుక నేను నీరు అని గుర్తించిందనుకోండి ఇంకా బుడగకి ఏ సమాధి అక్కర్లేదండి కానీ ఇక్కడ మనస్సు కోరుకుంటుంది అంటే మనస్సు ఏం కోరుకుంటుందంటే ఆ జ్ఞానంలో స్థిరం లేనప్పుడు ఆ జ్ఞానంలో స్థిరత్వాన్ని పొందడం కోసం మనస్సు ఏమనుకుంటుందంటే నేను పడిపోయి నేను పడిపోవాలి నేను పడిపోవాలి ఈ భేదం చూడకూడదు అనుకుంటుంది మనస్సు మేలుకుంటే భేదాన్ని చూస్తుంది పడిపోయి ఉంటే ఏది గుర్తించదు లక్ష ఒకవేళ వీడు సమాధిని తెచ్చుకున్నా సమాధిలో వీడి జ్ఞానం వీడికి గుర్తుండదు ఎందుకని మనస్సే ఉండదు గుర్తుండేదానికి ఇప్పుడు ఏది మేలుకు నింటే ఆ తత్వాన్ని అనుభూతి పొందే పరికరం ఉందో ఆ పరికరాని పడేస్తే అనుభవం ఉండదుగా పరికరానికి కాబట్టి మనస్సు అనేది పరికరం దాంట్లో జ్ఞానం అని ఇప్పుడు ఉంటున్నటువంటి శాస్త్రం ఆత్మ వినట్లేదండి మనోబుద్ధులు ఉంటున్నాయి ఎందుకని అజ్ఞానం దానికే ఉంది ఆత్మకు అజ్ఞానం లేదు దేహానికి అజ్ఞానం లేదు ఇది జడం ఒకవేళ దేహానికి అజ్ఞానం అనుకోని మీరు పడుకున్నా నేను వచ్చి చెప్తూ పోవాలి రాత్రి ఒంటి గంటకో రెండు గంటలకు చెప్పలేదు వినలేదు కాబట్టి దేహానికి శాస్త్రం ఆత్మకు ఈ దేనికి కావాలి మనోబుద్ధులకే కావాలి ఎందుకంటే అజ్ఞానం ఉండేది అందులోనే అజ్ఞానం ఉండే ఉపాధి అందులోనే మనోబుద్ధులోనే అజ్ఞానం ఉంది కాబట్టి ఆ మనోబుద్ధులు ఇక్కడ మీరు చూడండి శరీరాన్ని మీరు తెచ్చిపెట్టి కూర్చున్నా గుర్తుపెట్టుకోండి ఇప్పుడేదో మీ గుర్తుకొచ్చి ఎక్కడికో వెళ్ళారనుకోండి ఇది మీకేమెక్కదు కాబట్టి మనోబుద్ధులే ఈ శాస్త్రాన్ని గుర్తిస్తున్నాయి ఆ మనోబుద్ధులే విచారణ చేస్తున్నాయి ఆ మనోబుద్ధులే తనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి చూస్తే అఖండాత్మ ప్రకాశకం కలుగుతుంది కాబట్టి మనకు జ్ఞానం అనుభవం కూడా మనోబుద్ధులకే ఇప్పుడు సమాధితో మనం ఏం చేస్తున్నాం దాన్ని అనుభవించనివి కూడా మనోబుద్ధుల్ని అది ఎంత భ్రమ కాబట్టి జ్ఞానము యొక్క స్థితిని ఆ స్వరూపాన్ని అఖండత్వాన్ని మనోబుద్ధులే ఆస్వాదించాలి అఖండమైన ఆత్మకి నేను అఖండమైన ఆత్మ అని తెలుసుకోక్కర్లేదు అది ఇప్పుడు నిత్యశుద్ధ బుద్ధముక్త స్వరూపమే దేహానికి ఆ స్మరణ ఉండదు కాబట్టి మనోబుద్ధులకే ఆ స్మరణ మనోబుద్ధులే దాన్ని గుర్తించుకోవాలి కాబట్టి ఆ గుర్తింపు మనోబుద్ధులకే కానీ స్వరూపానికి కాదు జడమైన దేహానికి కాదు కాబట్టి ఇక్కడ చాలా మందిలో ఒక భ్రమేంటంటే సమాధి కలిగితేనే మోక్షం అనుకుంటారు అసలు సమాధికి మోక్షానికి సంబంధం లేదు జ్ఞానం వల్లనే మోక్షము సమాధి వల్ల మోక్షం కాదు సమాధి వల్ల తాత్కాలికంగా మనోబుద్ధులు ప్రపంచానికి దూరం అవుతాయి మీ బాధలకి దూరం అవుతాయి మీ సంసారానికి దూరం అవుతుందంటే తాత్కాలికంగా <laughs> ¶¶